ఉదయ కాలం నుంచి ఇక్కడ చూసిన వాక్యాలు ఏంటంటే నువ్వు ఏ రీతిగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలా ఈ యుగము సమాప్తి కాలంలో మనం ఉంటున్నాం మీరు అనుకోవచ్చు అంత విధిగా యధావిధిగా నడిచిపోతుంది కదా కాలము ఒక దినం గడిచిపోతుంది ఇంకొక దినం వస్తుంది పిల్లలు స్కూల్కి పోతున్నారు మేము పండ్లకు పోతున్నాము మళ్ళీ సాయంత్రం వస్తున్నాము కాలం యధావిధిగా పోతుంది కదా ఇంకా ఎప్పుడు ముగిస్తుంది ఈ లోకం మీరు అనుకోవచ్చు ఇదే ప్రశ్న కొన్ని వేల సమాచారాల క్రితము నోవా అనే వ్యక్తి కాలంలో కూడా జరిగింది దేవుడు చెప్పింది నోవాకి ప్రపంచమంతటా పాపము పండింది నోవా కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచానికి నేను తీర్పు తీర్చబోతున్నాను కానీ నువ్వు నీ కుటుంబము మీరు జాగ్రత్తగా దేవుని భయభక్తులలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను కాపాడుతా మీరు ఏం చేయాలా మీరు కాపాడుకోవాలా మీరు తప్పించుకోవాలా అంటే ఏం చేయాలా మీరు ఒక ఓడను తయారు చేసుకోవాలా అందులో జీవించాలా కాబట్టి లోకం మీదకి శ్రమ ఎట్లా వస్తది అంటే నోవా కాలం నుంచి నేర్చుకు తె తెలుసుకోవాలి ఏసుకో చెప్పిండు మత్తవార్త తె ఇరవై ఐదవ అధ్యాయంలో ఏమని చెప్పిండంటే ఈ లోకంలో ఎవరు గుర్తు ఎరగని సమయంలో జల వచ్చి వారిని కొట్టుకొని పోయినట్లు మనుష కుమారి దినమున రాకడకు ముందు దినములు అట్లా ఉంటాయి ఎవరు గుర్తించలేరంట క్రైస్తవులు కూడా గుర్తించలేని స్థితిలో ఉంటారు ఆ కాలంలో మనం ఉంటున్న కాలంలో అంతే ఎందుకంటే క్రైస్తవులు కూడా అట్లనే జీవిస్తున్నారు వాడు యథావిధిగానే జీవిస్తుండు ఆదివారం వస్తే రెండు గంటలు గుడిలో ఉంటాడు దాని తర్వాత ఇంటికి వస్తాడు తింటాడు పండుకుంటాడు వాడు యథావిధిగా జీవిస్తున్నాడు కంప్యూటర్స్ టీవీలు ఇవే వాళ్ళకి కూడా అన్నిలకి వీళ్ళకి తేడా ఎక్కడ కనిపించదు మనకు అందరూ అదే రీతిగా జీవిస్తున్నారు కాలము వెళ్ళిపోతుంది ఆ టైంలో ఏశ్వర వస్తాడంట ఎవరూ గుడి తెరగని సమయంలో ఎందుకంటే క్రైస్తవులలో బలహీన తీ రోజు ఆడంబరంగా జీవించాలా అన్న బలహీనత ఎక్కువ అయిపోయింది క్రైస్తవులకు ఆశ నేను కూడా గొప్పగా జీవించాలా నేను కూడా గంభీరంగా జీవించాలా అన్న ఆసక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా దానికి కావాల్సిన కారణం చదువు బాగా చదువుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్న తపనలో ఎక్కువ సమయము దాని మీద ఖర్చు పెడుతున్నారు దాంతో ఏం జరుగుతుంది సంపాదించుకుంటున్నారు లోకాన్ని చదువులో సంపాదించుకుంటున్నారు కానీ అసలైన సంపాదన అను యేసు ప్రభుని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు దానితో యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముంటది ఇంకా చదువుతూనే ఉంటారు ఇంకా ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు ఇంకా ఉద్యోగాలకి ఇంటర్లోకి వరకు పరిగెత్తుతూనే ఉంటారు అవి ఏవి తప్పు కాదు నేను చెప్పాడు కానీ వాళ్ళ మైండ్ అంతా వాటి మీద వాళ్ళ సమయం అంతా వాటి మీద ఖర్చు పెట్టేస్తున్నారు పొద్దున లేస్తే ఉద్యోగానికి పోవాలా ఉద్యోగంలో ఎంతో అలసిపోతుండాలా ఇంటికి అలసట అలసిపోయి ఇంటికి వస్తూ ఉంటాము ఎంతో అలసటతో ఆహారము తింటా ఉంటాము కానీ మనం బైబిల్ చూస్తాం తన ప్రియులకు అంటే దేవుని బిడ్డలకు వాడు ఏ కష్టము లేకుండా ఎంతో సమాధానంతో వాడి రొట్టే వాడి ఆహారం వాడు తింటున్నాడంట కానీ లోకంలో అందరూ ఎంతో ఆయాసంతో ఎంత ప్రయాసంతో ఇంటికి ఆలస్యంగా ఎంతో కష్టంతో ఆ ఆహారాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు యథావిధి ఉంది కదా పరిస్థితి కానీ మనం ఈ విషయాన్ని గ్రహించాలా యధావిధిగా ఉంది అని అనుకుంటున్నారు కానీ ఇది అంతకు అంతకు చెడిపోతుంది అన్న విషయం ఎవరు గ్రహించలేడు ఈ లోకము అంతకు అంతకు చెడిపోతుంది మీరు ఒక్కసారి బయటికి పోయి చూడండి నేను ఎందుకంటే మొత్తం దేశమంతా దిగుతా ఉంటా కాబట్టి నాకు తెలిసి పరిస్థితులు ఎక్కడ చూసినా కానీ మోసమే అడుగడుగున మోసమే అంతగా మోసం ప్రయాసంతో కూడిందా లేదా మనకు మటుకు తగ్గిన సమయంలో ఆహారం పెడుతున్నా లేదా యథావిధిగా గడిచిపోతుంది కాలం అనుకుంటున్నారు ఇందాక ఆ చెప్పినట్లు దినములు చెడ్డవి ఇవి దుర్దినములు కాని ఎవడు గుర్తించాడు కానీ తెలివి జ్ఞానం గలవాడు వీటిని అన్నింటినీ తప్పించుకోను అని వాక్యం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నది ఎందుకు తప్పించుకోవడానికి ఎనగాదా బైబుల్లోని ప్రవచనాలని ధ్యానించడానికి వెనక ముందు ఉంటారు ప్రవచనాలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం నువ్వు ప్రవచనాలు అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు ఎట్టా దీనికి ఈ లోకపు చదువులు అవసరమే లేదు నువ్వు చదువుకోని అవసరమే లేదు నీకు దేవుని జ్ఞానం అవసరము ఈ పుస్తకము ఇందులో ఏ విషయాలు భవిష్యత్కి సంబంధించినవి మనకి చెప్తుడు దేవుడు అనే విషయం తెలుసుకుంటే చాలు కాబట్టి మనం అందరం ఎట్లా తయారు కావాలంటే ఈ వాక్యాలని అర్థం చేసుకొని ఈ రోజులలో ఇంకా త్వరలో రాబోయే కష్టాలు వాటిని ఎట్లా సునాయాసంగా తప్పించుకోవాలా అన్న జ్ఞానం నీకు అవసరం నువ్వు తప్పించుకోవాలా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా ఇవన్నీ చాలా అవసరం కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు మనము కొన్నిటిని ధ్యానిస్తాం సరే కొంతకాలం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం ఏంది అంటే శారీరకంగా జీవించే దేవుని బిడ్డలు శ్రమల పాలవుతారు నువ్వు దేవుని బిడ్డవే నువ్వు రక్షణ పొందినవు బాప్సం పొందినవు దేవుని వాక్యం ధ్యానిస్తావు దేవుని బలలో పాలు నీవంతా బాగానే ఉంది కానీ నువ్వు ఇంకా లోకాతీతంగా జీవిస్తే లోకాశలకు బానిసలు అయిపోయి జీవిస్తే నీకు కష్టము తప్పదు ఎందుకంటే ఎవరైతే శారీరకంగా జీవిస్తారో వాళ్ళందరూ శరీరాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే నీ మనసు దేని మీద ఉందో దాని మీద వ్యామోహం పోగొట్టడానికి దేవుడు నీకు కొంత కష్టం కల్పిస్తాడు ఎప్పుడైతే ఆ కష్టంలో నువ్వు ఆ వస్తువుని ఆ పరిస్థితిని పోగొట్టుకుంటావో దేవుని తట్టు తిరుగుతావు అనమాట దేవుని విధానం అది నీకు ఈ లోకం మీద ఎక్కువ ఆశ ఉంటే నీకు ఎక్కువ కష్టం ఉంటుంది లోకంలో ఎందుకంటే నువ్వు లోకాన్ని కదా చూడాల్సింది నన్ను కాబట్టి ఆయనని చూస్తూ సగం లోకాన్ని చూస్తే ఎట్టుంటుంది పరిస్థితి ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు కదా ఇక్కడ పని చేస్తే ఇంకెక్కడ పని చేయగలమా చేయలేం కదా ఎవరిని కూడా మనము సంతోషపరచలేం కాబట్టి దేవుని సేవకుల జీవితము దేవుని బిడల జీవితం కూడా అంతే నువ్వు రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయడానికి వీల్లేదు ఏసుకో వైపు చూస్తూ నీ గురి వద్దకు నువ్వు పౌలు ఏ రాష్ట్ర చూస్తాం కదా నీ గురి ఏంది నీ గురి ఒకటే ఆయన రాకడా దానికి సిద్ధపడాలా నీకు అప్పగించిన పని ఏంది అందరినీ ఆ గురి వద్దకు నడిపించాలా ఏందా గురి యేసు ప్రభు ఈ లోకంలో అడుగు పెట్టబోతున్నాడు త్వరలో అందరినీ అక్కడ నడిపించాలా ఫస్ట్ పాయింట్ ఏంది నువ్వు కూడా అక్కడికి పరిగెత్తాలా ఆ గురి వద్దకు పరిగెత్తుతూ ఉండాలా నీ యొక్క పనిని నువ్వు ముగించుకోవాలా ఈ లోకంలో నువ్వు ఎందుకరకు ఈ లోకంలోకి వచ్చినవు ఆ పనిని ముగించుకోవాలా నీ గురి వద్దకు పరిగెత్తాలా అనేకులను నీ తట్టు నీ ఎంత పరిగెత్తేటట్లు నడిపించుకోవాలా సరే నీకే పరిగెత్తా రాకుంటే పరిగెత్తకపోతే బాడీ ఫిట్ కాదు దేవుడు అదొక నియమం పెట్టింది మనకి ఇప్పుడు అనేకులకు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే పాత కాలంలో లేవని కాదు పాత కాలంలో కూడా ఉండే కానీ వాళ్ళ అనారోగ్యాలని సునాయాసంగా వాటిని వాళ్ళు వాటిని ఛేదించుకొని బయటికి వచ్చేవాళ్ళు అనారోగ్యం నుంచి బయటపడే సునాయాసంగా ఎందుకు ఉదాహరణకి చూడండి ఇల్లు ఒక స్థలంలో ఉంటుంది రెండు మూడు కిలోమీటర్ల తర్వాత పొలం ఉంటుంది పొద్దున్నే నాలుగు గంటలు వేసి పొద్దున పోయి నీళ్లు పెట్టడము ఆవులకు నీళ్లు పెట్టడము తోటలకి నీళ్లు పెట్టేసి మళ్ళా ఆరున్నర ఏడు గంటలకు ఇంటికి వచ్చేసి స్నానం చేసి బ్రేక్ మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ గంటలకు వాడు వెళ్తున్నాడు మూడు గంట మూడు కిలోమీటర్లు వ్యాయామం ఉంది కదా వాటి తినేది ఏంది అబ్బా జొన్న రొట్టెలు ఉల్లిగడ్డలు ఇవే తింటున్నారు వాళ్ళు కానీ వాళ్ళ శరీరాలు గట్టిగా ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి వ్యాయామం ఉన్నది కానీ మనకు లేదు వ్యాయామం పొద్దున్న లేస్తామా సానం చేస్తాము బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఏదో తినేస్తాము మోటార్ సైకిల్ కారు బస్సు ఏదో ఎక్కేసి వెళ్ళిపోతాము ఆఫీస్ కి ఆఫీస్కి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుంటాము చాయ్ వస్తుంది ఛాయ్ తాగుతాము దాని తర్వాత కొంచెం సేపటి తర్వాత మళ్ళీ అన్నం తింటాము మళ్ళీ కొంచెంసేపు అటుటి తిరుగుతాము మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటాము నీ శరీరంలో వ్యాయామం ఎక్కడుంది సాయంత్రంగానే మళ్ళీ బండి ఎక్కేసి ఇంటికి వచ్చేస్తేమి ఇంటికి వచ్చినాక అలసిపోతుంది మళ్ళా చాయ్ చాయ్ తాగుతాము లేకుంటే కొంతసేపు టీవీ చూస్తాము కొంచెంసేపు న్యూస్ పేపర్ చదువుతాము నీ శరీరంలో నీకు ఇంకా వ్యాయామం ఎక్కడుంది ఈ శరీరాన్ని తయారు చేసిందే వ్యాయామంతో ఉదాహరణకి పాత కాలంలో ఎలా జరిగేది ఏమైనా అపాయం వస్తే మనుషులు అట్లనే కూర్చునేటోల్ల న్యూస్ పేపర్ అట్లా ఏమైనా పెట్టుకుని కూర్చునేటోళ్ళ ఏదైనా జంతువు మృగం ఇంటికి ఇంటి ముందుకి వీడు ఏం చేసేవాడు దానితో కొట్లాడేవాడు అక్కడ నుంచి పరిగెత్తుకునేవాడు తప్పించుకొని పోయేవాడు తనే కాదు తన కుటుంబీకులు పిల్లలు కాని స్త్రీలు కానీ అందరూ పరిగెత్తే వాళ్ళు కదా ఆ కాలన్నీ పోయినాయి ఇప్పుడు సరే ఆ కాలాలు పోయినాయి దేవుడు మనకి సుఖాన్ని అనుగ్రహించండు అనేసి మనము శరీరానికి దాని నియమాన్ని మనం పాటించకపోతే శరీరం కూడా కష్టాల పాలైతే ఉంటది కాబట్టి ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలా నీ శరీరాన్ని కాపాడుకోవాలా అదే రీతిగా ఆత్మీయ జీవితంలో చూస్తే సంగము కూడా శరీరానికి సంబంధించింది కదా దేవుని బిడ్డల శరీరం అంటాం ఇదంతా ఏసు యొక్క శరీరమే సంఘం అంటాం కాబట్టి దీనికి కూడా ఫిట్నెస్ అవసరం ఈ శరీరాన్ని కూడా మనం కాపాడుకోవాలా సంఘాన్ని కాపాడుకోవాలా శ్రమల నుంచి తప్పించుకునేటట్టు చూడాలి నువ్వు అనారోగ్యాల నుంచి నువ్వు ఎట్టా శరీరాన్ని అదే రీతిగా కష్టాల నుంచి కూడా సంఘాన్ని తప్పించుకోవాలి తప్పించుకోవాలంటే ఇందులో చెప్పబడ్డ ఎక్కువ ఎట్లా తప్పించుకోవాలా అనే విషయాలు ఇక్కడ రాయబడ్డాయి కొంతమంది ఎట్లా ఇరికిపోయినారు అక్కడ తప్పించుకోలేక తెలియక కొంతమంది తెలుసుకొని ఏ రీతిగా తప్పించుకున్నారు ఈ విషయాలే ఇక్కడ అన్ని రాయబడినాయి వాటిని మనం ధ్యానించాలా నేర్చుకోవాలా దానికి తగినట్లు సిద్ధపడాలా ప్రకటన గ్రంథంలో ఉంది సూర్యుని ఎండకి దాని చంద్రుని వెనలకు దెబ్బ దెబ్బ దెబ్బ తగ్గుతుంది అంట మనుషులకు వాటిని తప్పించుకోవాలని ఉంది సరే సూర్యుని సూర్యుని ఎండస్వరం నుంచి తప్పించుకోవాలని ఉంది వాక్యం ఎండస్వరం అంటే మళ్ళీ దానికి ఇంకొక వేరే అర్థం ఉంది అది ఇప్పుడు మనం చూడడం కానీ సరే మనం మటుకు తప్పించుకోవాలి ప్రతి కష్టం నుంచి తప్పించుకోవాలా మేము మేము కొంతకాలం నుంచి ఈ యొక్క బైబుల్లోని కొన్ని ప్రవచనాలకు సంబంధించిన వాక్యాలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాము కొన్ని వాక్యాలు ధ్యానిస్తున్నాం ఈరోజు రాజుల మొదటి గ్రంథంలోని ఒక చిన్న అంశంను మనం తీసుకుంటున్నాము ఇక్కడ రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి కొందరి వ్యక్తుల గురించి మనము ధ్యానిస్తున్నాం చూడండి సొలమోను అనే రాజు ఎట్లా జీవించిండు వృద్ధాప్యానికి తన జీవితము ఏ రీతిగా ఉండే అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం అతను యవన కాలంలో ఉన్నప్పుడు దేవుని భయభక్తులు కలిగిన కానీ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆయన జీవితం ఎట్లా ఉండే అనే విషయము దేవుడు మనకు చూపిస్తున్నాడు ఏమని చూపిస్తున్నాడు దేవుని దృష్టికి చెడుతనము జరిపించినవాడు వృద్ధాప్యంలో చెడు సాధారణంగా చాలా మంది చేస్తారంటే వృద్ధాప్యంకి వచ్చినప్పటికీ దేవునికి దగ్గర కదా రిటైర్మెంట్ అయినాక సేవ చేస్తాం అని చాలా మంది చెప్తారు దేవుని బిడ్డలు లేక క్రైస్తవులు పనంత అయిపోయాక రిటైర్మెంట్ అయిపోయినాక దేవుని సేవ చేస్తా అంటారు రిటైర్మెంట్ అయినాక శరీరం అంతా అప్పుడు సేవ ఉండదు వాళ్ళకే సేవ కావాల్సి వస్తుంది ఇంకొకరు వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది యవన కాలంలో సేవ సాధారణంగా చెయ్యరు మనుషులు కానీ మనకు మటుకు నీ శర్రము నీ వయసు ఎట్లా ఉన్నా కానీ నీకు సేవ జలని ఆసక్తి ఉంది నువ్వు చేసుకుంటా వెళ్ళిపోంతే నీకు ఏ ఆటంకం లేదు కానీ సొలమును దేవుని దృష్టికి చెడుతనము జరిగించినవాడు ఏ రీతిగా జరిగించిండు అనే విషయం మీకు ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి ఐదవ వచనంలో సొలమును అస్తరోతు అను సీదోనీల దేవతను మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను ఒక దిక్కు దేవుణ్ణి సేవిస్తూ ఒక దిక్కు ఏసుప్రవుని ఆరాధిస్తూ ఇంకొక దిక్కు సైతాను దేవతలని ఆరాధించిండినా ఎప్పుడు వృద్ధాప్యంలో ఆశ్చర్యం కదా వృద్ధాప్యంలో సంపూర్ణంగా దేవుని సేవ చేస్తారు మనుషులు గాని ఈయన చాలా ఉల్టా తయారైండు మొదటనేమో దేవుని పట్ల ఆసక్తి కలిగిన వృద్ధాప్యంలో దేవతల తట్టు తిరిగిండు సరే అని ఎందుకు తిరిగిందనే విషయము పైన రాయబడింది కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సొలమును ఎరితిగా దేవునికి విరుద్ధంగా తయారైంది ఎరుసలేము ఎదుతనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వేయిచు బర్పించుచుండిన పర స్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగో చేసెను అనేక స్త్రీలను వివాహం చేసుకొని ఆ స్త్రీల యొక్క దేవతలకు ఇతను విగ్రహాలు కట్టిండు మందిరాలు కట్టిండు ఆ దేవతలకు బలిపీఠంలు కట్టి ఆయన చెడుతనం చేసిం సరే దేవుడు అంతా చూస్తూ గమనుంటాడా హెచ్చరించే బాధ్యత ఎందుకంటే మనము ఆయన పిల్లల చెప్పుకొని ఆయనని ఆరాధిస్తూ ఇంకొక దిక్కు ఈ లోకం తట్టు ఆయన హెచ్చరిస్తారు మనల్ని మీరు చేసేది చాలా తప్పు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడన్నా మీ మనసు మార్చుకోండి అని హెచ్చరిస్తారు చూడండి తొమ్మిదవ వచనంలో ఈసేవుడైన యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై అంటే ఎన్నిసార్లు రెండు సార్లు ప్రత్యక్షమై చూడండి ఒకసారి ప్రత్యక్షమైతే బుద్ధి తెచ్చుకోవాలనా రెండోసారి ప్రత్యక్షమైతే మరీ బుద్ధి తెచ్చుకోవాలన్నా ఇంకా మూడోసారి ప్రత్యక్షం మూడోసారి ప్రత్యక్షం అయితే బుద్ధి కాదు దెబ్బ కదా సరే రెండు సార్లు అయిపోయింది అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలమోను హృదయము ఆయన యుద్ధం నుండి తొలగిపోయేను రెండు సార్లు చెప్పినా గాని వినలేదు అంటే మూడవసారి చెప్పినా కూడా వినలేదు రెండు సార్లు ముందుగానే చెప్పేసిండు ఇది చివరి సారి రెండు సార్లు చెప్పినా కూడా వినలేదు ఇప్పుడు దేవుని యొద్ నుండి తొలగిపోయిందినా బాగా అర్థం చేసుకోండి నీకు ఎంతో చెప్పొచ్చు దేవుని వాక్యం నిన్ను ఎన్నో సార్లు హెచ్చరించిండొచ్చు మనుషులు కానీ నువ్వు అదేదో కేవలం వినేసి ఏదో ఆచారబద్ధంగా చేసినాం కదా వాక్యం నడిచింది బైబుల్స్ నడిచింది ఇక్కడ ప్రార్థన నడిచింది అనేసి వినేసి వినేసి అట్లా వెళ్ళిపోతాము మళ్ళీ కేవలం యథావిధిగా జీవిస్తూ ఉంటాం కానీ నువ్వు సొలమోను వలే దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనగా పోగా యహోవా అతని మీద కోపగించను మూడు సార్లు అవకాశం ఇచ్చిండు మూడవసారి తర్వాత ఇంకా అవకాశం లేదు కాబట్టి దేవుడు సొలమోని మీద కోపగించుకు ఒక దినము సొలమోన్ అంటే నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు సొలమూన్ మీద బహుగా కోపగించుకున్నాడు అదే మనం విషయాన్ని చూస్తున్నాం పదకొండవ శ్రంలో ఏమంటున్నా చూడండి దేవుడు కోపంతో సొలమోన్తో మాట్లాడుతున్నాడు ఏమని నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు అనుసరింపకపోవట నేను కనుగొనుచున్నాను ఆయన ప్రతి క్షణము మనల్ని చూస్తూ ఉంటాడు నువ్వు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా నిజంగా దేవుని సేవిస్తున్నావా లేవా నిజంగా దేవుని వెంబరిస్తున్నావా లేదా ఆయన ప్రక ఆయన చెప్పిన వాక్యానికి తగినట్టు జీవిస్తున్నావా లేదా అని ఆయన ప్రతిసారి కనుగొంటా ఉంటాడంట అంటే పరీక్షిస్తూ ఉంటాడు మన హృదయలని పరీక్షించే దేవుడైన కాబట్టి సులభని పరీక్షించినప్పుడు ఏమైందంట ఆయన దేవుని వాక్యాన్ని ఆచరించలేకపోయిండు ఆయనకి దేవుని జ్ఞానం చాలా ఉండే బైబుల్లో ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను ధ్యానించినప్పుడు సంసోను అనే వ్యక్తికి ఉన్నంత పరిశుద్ధాత్మ అభిషేకము బైబుల్లో ఎవరి మీద పాత నిబంధన కాలం ముఖ్యంగా చూస్తే సంసోను మీద ఉన్నంత దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద అతను ఎంత శక్తివంతుడు అంటే అవలీలగా సింహములని చీల్చి వేసేవాడు గుడ్డేలులను చీల్చి వేసేవాడు ఆ యొక్క కొట్లాడి ఒకేసారి మూడు వందల మందిని ఒకేసారి వెయ్యి మందిని చంపేవాడు అంత శక్తిగలవాడు అతని మీద అంతగా బలమున గానీ చివరికి దేవునికి ఇష్టడుగా జీవించలేకపోయిండు మరణించింది నేను ఈ ఫిలిస్తీన్లను మరణిస్తాము అని తీర్మానించుకున్నాడు ఆయన ప్రార్థన అట్లుంటుంది పిచ్చి ప్రార్థన పరశురాత్మ పోయినాక ప్రార్థనలు అట్లుంటాయి యుక్తంగా ప్రార్థన చేయలేము పరశురాత్మ లేకుంటే ఆయన ప్రార్థన ఎట్లుంటుంది అంటే కండ్లు ఫిలిస్తీన్లు ఆయన కళ్ళు తీసేస్తారు దొరికింటారు మనకి శత్రు తీసేసి ఆ దాగోను దేవత మందిరంలో ఒకటే ఉంటుంది స్తంభం ఆ స్తంభానికి కట్టేసి ఆ నాట్యం చేస్తూ ఆనందిస్తుంటారు మా దేవత మా శత్రువుని మాకు అప్పగించింది వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటా డాన్సులు నాట్యాలు చేస్తూ ఉన్నప్పుడు సంసోను ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు ప్రవ్వ నేను ఈ ఫిలిస్తీన్లు అందరును ఒకేసారి చనిపోదుము గాక అని ప్రార్థన చేస్తాడు ఇట్లా చెప్పొచ్చు కదా ప్రవ్వా నన్ను రక్షించు ప్రవ్వా వీళ్ళందరినీ చంపు ప్రవ్వా అని ప్రార్థన చేసింటే ఒకళ్ళ దేవుడు అట్లా ప్రార్థన వినేటాడేమో కానీ ప్రార్థన ఎట్లుంది తెలుసా నేను కూడా చచ్చిపోతా వీళ్లతో పాటు చచ్చిపోతా నేను వీళ్ళందరినూ చచ్చిపోతాము అని ప్రార్థన చేసుకుంటాడు దాని తర్వాత ఆ తల వెంట్రుగలు పెరగడము తనకి తిరిగి శక్తి రావడము ఆ స్తంభాన్ని ఊడబెరకడము ఆ మందిరం పడిపోయి అందరు చనిపోవడం చూస్తాము అందులో సంసం కూడా చనిపోతాడు దాని తర్వాత ఆయన చుట్టాలు ఆయన శేవాన్ని తీసుకొని పోతారు నిర్లక్ష్యం తన జీవితము నిష్ఫలం అయిపోయింది సంస్థనికి అంత శక్తి ఉండి కూడా తను సాధించలేకపోయిండు దేవుడు తను పంపించిన పని కొరకు స్పెషల్ అభిషేకం ఉన్నవాడు అతను ఒకడే అదే రీతిగా సొలమోనుకు ఉన్నంత జ్ఞానము ప్రపంచంలో ఎవరికి లేదు అని అదే పుస్తకంలో చెప్పబడింది రెండవ కేసు సొలమోనుకు ఉన్నంత జ్ఞానము ఎవరికి లేదు ప్రపంచం నుంచి రాజులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానము వినడానికి ఆయనకి ఇంత జ్ఞానం ఉందని ఆశ్చర్యపోయేటోళ్ళు అటువంటి వాడు తన జ్ఞానాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడు చూడండి పదకొండవ వర్షంలో నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరి ఆచరింపకపోవుట నేను కనుగొనిచ్చున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా నీ దాసు ఇచ్చేదను నీ రాజ్యము నేను తీసేస్తున్నాను చూడండి నువ్వు నీ జ్ఞానాన్ని పోగొట్టుకుంటే దేవుని జ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు రాజ్యంలో ఉండలేవు సరే ఇది మనుషుల రాజ్యమా దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడతాం ఎప్పుడైనా కానీ దేవుని జ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకుంటే దేవుని రాజ్యంలో నువ్వు ఉండలేవు కాబట్టి నీకు అవసరమైంది ఏంది దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం ఎక్కడుంది బైబుల్లోనే ఉంది కదా కాబట్టి ఈ లోకంలో ఎక్కడ లేదు కేవలం బైబిల్లో ఉంది కాబట్టి ఇందాక బ్రదర్ చెప్పినట్లు మనము బైబుల్ జ్ఞానాన్ని ధ్యానించాలా అయితే సరే చూడండి ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు తనం చేస్తే ఏం జరుగుతుంది అని అన్నాడు నీ రాజ్యాన్ని తీసేసి నేను ఎవరికి ఇస్తాను నీ దాసునికి ఇస్తాను దాని తర్వాత ఏం చేస్తాడు చూడండి పద్నాలుగో వర్షంలో చూడండి యహోవా ఏదో మీడైనా హదదు అను ఒకరిని సొలమోనుకు విరోధిగా లేపెను ఎవరు సొలమోనుకు విరోధంగా ఒకరిని లేపిండు ఎవరు ఎవరు లేపిండ్రు దేవుడు లేపిండు మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మరోసారి నేను మీకు చూపిస్తున్నా చూడండి యహోవా అంటే దేవుడు ఏదో అంటే ఏదోము వంశస్థులలో ఉన్న ఒకడు వాని పేరు ఏం పేరంట హదదు హదదు అన్న ఒక ఏదో వంశస్థుని ఒకని సులమోకు విరోధంగా రేపెను అసలు సులమోన్ అంటే ప్రపంచంలో రాజులందరు భయపడేటోళ్ళు ఆ రోజులలో కానీ ఒక యవనస్థుని సులమోన్కి విరోధంగా లేపిండు వాడవడు ఏదో మనం కొన్ని నెలల నుంచి ఏదో గురించి జనిస్తున్నాం మీకు తెలుసు ఏదో వంశం అంటే ఏందో ఏదో వంశస్థులంటే ఏషాబు సంతతి వాళ్ళు లేక యాకోబు అన్న పిల్లలు వీళ్ళంతా రక్త సంబంధికులే కానీ తమ్ముని పిల్లలంటే అన్న పిల్లలకి ఇష్టం లేదు కోపం ఎందుకంటే మా నాయనకి రావాల్సిన ఆశ్రదలు వీళ్ళ నాయన దొంగలించిన చిన్నైనా పెద్దనైనా పిల్లలే వీళ్ళంతా కొట్లాట బైబుల్లో అంతా రక్త సంబంధికుల కొట్లాటలే పెద్దనాయన పిల్లలు చిన్న పిల్లలే కొట్లాడుకుంటా ఉంటారు యుగ సమాప్తి వరకు సరే ఈ రోజుకి కూడా అదే చూస్తాం మనం అంతా రక్త సంబంధితులే కొట్లాడుతుంటారు ఆ ఇస్లాము మతస్తులు క్రైస్తవ మతస్థులు ఇస్రాయల్ దేశంలో ఉండే యూధ మతస్థులు వీళ్ళంతా రక్త సంబంధికులే కదా ఒకప్పుడు వీళ్ళంతా అబ్రహాము రక్తం పంచుకొని పుట్టినోళ్ళే కదా వీళ్ళంతా సరే క్రైస్తవులు అంటే వాళ్ళు ఆత్మలో విశ్వాసం చేత అబ్రహం లా సంతనమైన కానీ మరియు యూదులు వీళ్ళంతా రక్త సంబంధికులే అబ్రహాం యొక్క రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కొట్లాడుకుంటుండో లేదు అంతా వీళ్ళిద్దరే కొట్లాడుకుంటారు మీరు మొదటి నుంచి లాస్ట్ వారు చూస్తే ఏషావు సంతతి వాళ్ళు యాకబు సంతతి వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు ఇక్కడ కూడా కొట్లాడుకుంటున్నారు క్రైస్తవులు ఆ చర్చోడు ఈ చర్చోడు రక్ అనదములే కదా ఎవరిగా చూస్తే అనదములే కొట్లాడుకుంటులేరా కాబట్టి మతం మీరు ఏ మతంలో చూడండి అనదములే కొట్లాడుతూ ఉంటారు సరే నేను వేరే మతాల గురించి గొప్పగా ఏం చెప్తలేను ఈ మతం గురించి గొప్పగా ఏం చెప్తలేను అన్ని మతాలలో అవే రక్త సంబంధకులు కొట్లాడుకోవడమే ఇక్కడ మట్టుకు మనం జేల్సుకోవాల్సిన విషయం ఏంటంటే రక్త సంబంధంలో ఏమీ లేదు నువ్వు అబ్రహాం ఒక మనము విశ్వాసం చేతనాం కానీ కాదు ఆయన ఏసులో నీ సొంత రక్షంగా స్వీకరించడం వల్ల నువ్వు అబ్రామ్ సంతనం అనవు కాబట్టి నీకు రక్త సంబంధంతో ఏం పనిలేదు ఇక్కడ రక్త సంబంధంలో గొప్పతనం ఏం లేదు సరే రక్త సంబంధం ఉంది కాబట్టి మనము ప్రేమించాలా ఆదరించాలా నీ తల్లిదండ్రులను నీ అన్నదమ్ములను ఆదరించాలా ప్రేమించాలా క్షమించాలా ఇవన్నీ మంచిదే ఈ ఆజ్ఞలు ఇవన్నీ కానీ అందులో గొప్పతనం ఏం లేదు నేను ఫలాని వంశానికి పుట్టిన వాడిని పలాని గోతంలో పుట్టిన నువ్వు గొప్పగా విరవీయడం అసలేదు అవన్నీ పనికిరానివన్న విషయం మనం చూస్తున్నాం కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవుని జ్ఞానంలోకి వెళ్ళి బయటకు వచ్చి లోకాతీతంగా జీవిస్తూ ఈ లోకపు దేవతలను పూజిస్తావో దేవుడు నీకు ఏం చేస్తున్నాడు నీకు విరోధంగా ఏదో మీద లేపుతా ఉంటాడు అంటే శారీరకంగా ఉండే వాళ్ళని నీకు విరోధంగా లేపుతా ఉంటాడు నువ్వేమనుకుంటున్నావు నేను రక్షణ పొందిన వాణి నేను ఆత్మలో బాధితు ఎదుగుతున్న వాణి అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు శారీరకంగా జీవిస్తున్నావు రక్షణ పొందిన అని చెప్పుకొని శారీరకంగా జీవించడం వలన నీకు విరోధంగా దేవుడు ఏదో మీలను లేపుతారన్న విషయం మనం చూస్తాం అతడు ఏదో దేశపు రాజవంశస్థుడు మళ్ళా హరదు అనేవాడు ఒక రాజవంశం లెకెళ్ళొచ్చిన వాడు ఏదోని సంపూర్ణంగా నిర్మూలిస్తాడు దేవుడు కానీ ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో రీతిగా ఏదో రీతిగా ఒక చిన్న గుంపు తప్పించుకుంటేనే ఉంటది అదే రీతిగా మనం చూస్తాం ఇక్కడ మీద యుద్ధము చేపబడిన వారిని పాతిబెడటకు వెళ్లి ఉన్నప్పుడు ఏదో దేశం అందున్న మగవారి హతం చేసను ఏదో మగవారి నందరిని హతం చేయ వరకు కూడా యోబాబు ఆరు నెలలు అచ్చట నిలిచను అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదో మీలను పారిపోయిరి బైబుల్ అంతటా ఎక్కడ చూసినా గానీ ఐగుప్త దేశం కి చాలా మంది పారిపోతా ఉంటారు పాత నిబంధన కాలం అంతా చూస్తే అయితే ఈ హదదు అనేవాడు ఐగుప్తు దేశంలో ఫరో అనే రాజుతో స్నేహం చేస్తాడు చేసి ఫరో భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కథలు అవ మనకు అవసరం లేదంతగా విచార జానించాడు కాబట్టి ఫరో కి చాలా ఇష్టం అయితే దేవుడు తీర్మానించుకున్నాడు హదదు ని సొలమోన్ కి ఎందుకంటే సొలమోన్ దేవుని ప్రేమించడం విడిచిపెట్టిండు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించడం విడిచిపెడతామో మనకి చుట్టు శత్రులు అయితా ఉంటారు ఆ శత్రువుల బాధని నువ్వు భరించలేక తిరిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే కొంతకాలం బాధ ఉంటుంది దాని తర్వాత దేవుడు మళ్ళీ విడుదల కల్పిస్తుంటాడు కానీ నీకు తెలినప్పుడు నేను చేసిన తప్పు నాకు శత్రువులు చుట్టుకున్నారనేసి నువ్వు తెలుసుకోకుంటే నీ పరిస్థితి ఏంది నీ కాలం ముగించేంత వరకు నీ చుట్టూ శత్రులు ఉంటేనే ఉంటారు ఈ విషయమే సొలమును గ్రహించలేని స్థితిలో ఉన్నాడు దావిదు కాలంలో యదోమి అందరినీ నిర్మూలించాలనుకున్నాడు గాని ఒక చిన్న గుంపు తప్పించుకుంది ఆ హదదు అందులో ఉన్నవాడు అంటే రాజ వంశంలో రాజా కుటుంబంలో ఉండే వాళ్ళు కొంతమంది తప్పించుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయినారు అక్కడ ఫరు అనే రాజు ఆ పేరు తెలదు ఆ రాజు పేరు ఇక్కడ ఎక్కడ లేదు ఆయన హదదుని కాపాడి హదదుకు తన భార్య చెల్లెల పెళ్లి చేయడం అని చూస్తాం కాబట్టి హదదు చెప్తాడు నీకు ఏమైనా అవసరం అంటే చెప్పు నేను సాయం చేస్తా అంటాడు తర్వాత ఆ ఐగుప్తు రాజు హదదుకు సాయం చేయడం అన్న తర్వాత చూస్తాం ఇవన్నీ మనకు అవసరం లేదు కానీ ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏందంటే నువ్వు యథార్థంగా లేకపోతే ఏంది యథార్థత అనేది ఇక్కడ ఉంది కింద రాయబడింది చూడండి ఆరోవ వచనం ఆయన రకరకాల దేవతలన్నీ పూజిస్తూ వాటికి విగ్రహాలు కట్టిస్తూ వాటికి మంద్రాలు కట్టిస్తూ ఏం చేసిండు ఈ ప్రకారము సొలమును యహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావితో అనుసరించినట్లు యథార్థ హృదయంతో యహోవాను అనుసరింపలేదు యథార్థ హృదయంతో నువ్వు అనుసరింప పోతే నీకు కష్టాలు తప్పవు ఈ లోకంలో నువ్వు కాస్థలలోనే నీ జీవితాన్ని ముగించుకుంటావు అన్న విషయం సులభ జీవితం నుంచి మనం చూస్తాం సరే యథార్థ హృదయం అంటే ఏంది తన తండ్రి యథార్థ హృదయంగా ఉన్నాడు అనేసి దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు కానీ కొడుకు మట్టుకు యథార్థత లేడు తండ్రి యథార్థంగా ఉన్నాడు కానీ కొడుకు మట్టు మటుకు లేకపోయిండు ఎందుకు లేకపోయిండు బాగా అర్థం చేసుకోండి యథార్థత అంటే ఏంది యథార్థత అంటే నువ్వు బయటికి దేవుని బిడ్డవని చెప్పుకొని లోపల దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వు యథార్థత లేని వాడవు యథార్థత అంటే ఏంటంటే బయటికి ఒకటి లోపల ఇంకొకటి కాదు యథార్థత అంటే లోపల ఏనుందో బయట కూడా అదే ఉండాలా అంటే నేను ప్రభువుని నిండు మనసుతో సేవిస్తున్నా అని నువ్వు నిజంగానే ఆయన సేవిస్తున్నావా బయట ఒకవేళ అరీతిగా జీవిస్తే నువ్వు యథార్థవంతునివి నేను ఏసుకొని చాలా ప్రా నాకు చాలా ఇష్టమైన అనేసి నువ్వు లోకాతీతంగా జీవిస్తే నువ్వు యథార్థవంతుడవు కావు లోకంలో ప్రేమిస్తే లోకంలో ఉన్న వస్తువులను ప్రేమిస్తే లోకం పట్ల ఆసక్తి కలిగి ఉంటే లోకంలో ఏదో సంపాదించుకోవాలని తపన నీకుంటే నీకు యథార్థత లేదనట్టు దేవుని వాక్యాన్ని కేవలం వాడుకుంటున్నావు కానీ నీలో యథార్థత లేనట్టు కాబట్టి మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం నీ హృదయంలో యథార్థత ఉండాలంతే నువ్వు నిజంగా దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు అటువంటి ప్రేమ నీకు నిజంగా ఉందా హృదయంలో ఏ స్ప్రవే దేవుడు అనేసి చెప్తున్నప్పుడు అదే రూపకంగా నీ హృదయంలో నేను ప్రేమిస్తున్నావా సేవిస్తున్నావా అది యథార్థత అంటే సొలమోను ఎంతో జ్ఞానం గలవాడు ఎవరిచ్చిరు జ్ఞానం ప్రభు ఇచ్చిండు దేవుడే ఇచ్చిండు మన అటువంటి జ్ఞానం గలవాడు ఎంతో మంది ముందు దేవుని యొక్క జ్ఞానాన్ని చూపించినవాడు బయట బయట దేవుని యొక్క జ్ఞానం చూపించినవాడు విగ్రహాలను పూజిస్తాడు ఆశ్చర్యకరంగా లేదా నీకు బైబుల్లోని సత్యం అంతా సంపూర్ణంగా బయల్పరచబడ్డాక నువ్వు వేరే బొమ్మలను పెట్టుకుంటావా అది చాలా అసహ్యకరమైంది కదా మరి విశేషంగా ఇవి చాలా హేమైన విగ్రహాలు నేను వాటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్పాను మీకు ఎప్పుడన్నా నోపిక ఉంటే వాటిని ధ్యానించండి అవి చాలా గలీజ్ వికృతమైన మొక్కలు కదా దేవతలు అవి నగ్నంగా ఉండి చాలా గలీజు ఆ బొమ్మలు అంటే బైబుల్లో అట్ట రాయలేదు కానీ వీటికి సంబంధించిన వేరే పుస్తకాలు ఉంటాయి బైబుల్ సంబంధించిన పుస్తకాలు ఈ దేవతలు వీటి గుణగణాలు ఇవన్నీ వేరే పుస్తకాలు ఉంటాయి బైబుల్ అర్థం చేసుకోవాలంటే ఆ పుస్తకాలు ధ్యానిస్తే నీకు తెలుస్తుంది ఆ విగ్రహాల రూపాలు ఎట్లుంటాయి వాటిని ఎందుకు అంత చెత్తగా తయారు చేసి పెట్టుకున్నారు ఎవడన్నా అట్ట చెత్తగా పెట్టుకుంటారు ఆ అనిల్ పెట్టుకుంటారు మనం పెట్టుకోం కానీ అనిల్ అంత గలీజు బొమ్మలని నగ్నంగా పెట్టుకుంటారు పెట్టుకొని వాటిని పూజిస్తారు మన అటువంటి విగ్రహాలని తెలివి గల వాడు ఆయన నుండి ఎట్లా పెట్టుకుని పూజించిండు వాటిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం ఉంది జ్ఞానం ఉన్నవాడు ఒక్క క్షణంలో జ్ఞానం ఎలా కొట్టుకుంటాడు వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ మొత్తం జ్ఞానం ఎట్లా పోయింది నాకు యుగ సమాప్తిలో క్రైస్తవులు ఇట్లనే ఉంటారు వృద్ధాప్యం అంటే అర్థం వృద్ధాప్యం అంటే నీ కాలం ముగించే సమయము లేక ఈ లోకము ముగించే సమయం ఈ లోకము ముగించే సమయానికి మనుషులందరూ సులమోన్ లాగా తయారవుతారు బహు ఆస్తి సంపాదించుకోవడము బహుగా గొప్పతనం సంపాదించుకోవడం అందరూ షబ్బా షబ్బ అని చెప్పి చెప్తుంటే మనం ఎక్కలేని తబ్బిబ్బులో మునిగిపోవడం డాంబికంగా జీవించడం అందరు నన్ను మెచ్చుకోవాలా ఎవడనన్ను నాకు కోపం అట్లా తయారవుతారు మనుషులు ఎవరొచ్చని నాకు నమస్తే చెప్పాలా చెప్పకపోతే నాకు కోపం అట తయారైపోతారు సేవకులు నేను చాలా మంది చూసిన సేవకులను అట్లా ప్రజలు చెప్పకపోతే చాలా కోపం బ్రదర్ నమస్తే బ్రదర్ అని చెప్పకపోతే చాలా కోపం అంటే అందరూ నన్ను మెచ్చుకోవాలా అన్న దశకి ఎదిగిపోతారు అంటే సులమోను గుణం ఇంకొక రీతిగా బహుగా ధనం అర్జించుకోవడం సులమోను గుణం ఈ లోకంలో బహుగా సంపాదించుకోవడం అనేది సులభను గుణం ఈ లోకంలో అందరు ఏదో సంపాదించుకుందాం కానీ మనం సంపాదించుకోవాల్సింది కేవలం ఏసు ప్రభునే అన్న విషయం ఆయనకు సంబంధించిన జ్ఞానము ఏసులోకి సంబంధించిన జ్ఞానంలో మనం సంపూర్తి కావాలి అందుకే ప్రభు జ్ఞానమందు మీరు వరదలుట దేవుని చిత్తము అంటాడు కొలసివ మొదటి అధ్యాయంలో మరి మీరు ఆయన జ్ఞానంలో వరదలుతున్నారా లేక ఏదో ఆచారబద్ధంగా వాక్యం చదువుకొని వెళ్ళిపోతున్నారా ప్రతి వాక్యాన్ని ధ్యానించాలా మనం ఆ రీతిగా ధ్యానిస్తేనే నువ్వు ఆయన జ్ఞానంలో వరదలినట్లు ప్రతి స్థలంలో నువ్వు ప్రభుని చూడగలవా ప్రతి వాక్యంలో నువ్వు నిజంగా నీ ప్రభుని చూడగలుగుతున్నావా నువ్వు ఆ రీతిగా అభివృద్ధి చెందకపోతే నీలో ఏదో బలైనత ఉన్నట్టే ఏదో ఆ శాస్త్రబద్ధంగా లేక ఆచారబద్ధంగానే నీ కళాన్ని ముగించుకుంటున్నా నువ్వు సొలమోన్ అట్లనే అనుకున్నాడు నేను ఎట్లా దేవుని సేవిస్తున్నా ఆయన కొరకు పెద్ద మందిరం కట్టినా నన్ను ఎట్లా అని అనుకున్నాడు ఆయన అన్నాడా నీ మందిరం చూసి నేను మెచ్చుకోవాల నిన్ను నువ్వు ఇంత పెద్ద మందిరం కట్టిన ప్రపంచంలో ఇంత గొప్ప మందిరం ఎవడు గట్టలే ఆయన నేను నేను మెచ్చుకోవాలనా మనుషుల చేతుల ద్వారా కట్టబడ్డ మందిరంలో నేను ఉండాను సొలమోను అనడా మనుషుల హస్తాల చేత కట్టబడ్డ ఏ మందిరంలో నేను ఉండను కాబట్టి ఏ ఏ మందిరంలో ని నివసిస్తాడు నీ హృదయమే నీ హృదయమనే మందిరంలోనే నివసిస్తాడు నువ్వు అందుకే నీ హృదయంలోకి ఆహ్వానించుకోవాలా సులమును ఈ సత్యాన్ని గ్రహించలేకపోయి చెప్పినా కూడా కాబట్టి ఒక దిక్కు ప్రభుని సేవిస్తూ ఇంకొక దిక్కు చెడు దయ్యాలని సేవించిండు అన్య దేవతలను సేవించిండు అందుకే అనే యథార్థతో పోగొట్టుకొని దేవుని యొక్క ప్రేమ నుంచి పోగొట్టుకున్నాడు దాని దేవుడు ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా శత్రువులు లేపుతున్నాడు ఈ విషయం చాలా కఠినం చాలా మందికి అర్థం కాదు చెప్పినా కూడా కానీ నీ బాధ్యత ప్రయాసంతో అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని విషయాలు అర్థం కావంత సునాయాసంగా మీకు ఎందుకంటే మీరు ఎప్పుడో అమావాస్య పాలనకు ఒకసారి ఈ వాక్యాలు వింటారు దాని మీకు ఎవరు చెప్పేట వాళ్ళు మరి మీకు ఎట్లా అర్థం ఇవన్నీ ఎందుకు కష్టాలు వస్తాయి కొన్ని కష్టాలు నీ విశ్వాసాన్ని పరిశీలించడం కొరకు వస్తాయి కొన్ని కష్టాలు నీ చేతులని ను తెచ్చుకుంటున్నావు ఎట్లా తెచ్చుకుంటున్నావు నీ యొక్క అవివేకం వలన నీ యొక్క నువ్వు యథార్థతని పోగొట్టుకోవడం వలన సొలమోన్ లాగా దేవుని సేవిస్తున్నా చెప్పుకొని దయాలను సేవించడం వలన నువ్వు శత్రువులను తెచ్చిపెట్టుకుంటున్నావు హదదు అనే శత్రువుని ఎదోము వంశస్తుని ఆ సొలమోన్కి దేవుడు వ్యతిరేకంగా లేపుతున్నాడు దేవుడే లేపుతాడు సైతానికి చెప్తాడు పోయి నీకు ఆజ్ఞాపిస్తున్న పో వాడిని పట్టుకోపో అనేష్ సైతానికి ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుంటే తల వెంటకల్లో ఒకరికి రాలేదని ఉంది వాక్యం కాబట్టి ఏది కావాలన్న ఈ లోకంలో ఆయన ఆజ్ఞ ఇవ్వాల్సిందే అది ఆయన విధానం మోసపుచ్చు ఆత్మను దేవుడు వాళ్ళకి పంపిస్తున్నాడు ఈ చివరి కాలంలో ఎందుకు సత్యాన్ని ఎవరైతే ప్రేమించాడో నీకు నీకు చెప్పబడ్డ వాక్యాలని సత్యాన్ని గ్రహించకుండా దాన్ని ప్రేమించకపోతే గ్రహించి మరి విశేషంగా ప్రేమించకపోతే వారి అందరినీ అబద్ధం ఆత్మకు అప్పగిస్తాడు ఎప్పుడైతే మనల్ని మోసపుచ్చు ఆత్మకు అప్పగిస్తాడో మనం సంపూర్ణంగా మోసపోతాం పాటలు వాడుతూనే ఉంటాం హలలిగా వాడుతూనే ఉంటాము ప్రార్థనలు చేస్తూనే ఉంటాం కానీ మనం గ్యారెంటీగా మోసపోయినాం ఎప్పుడు తెలుస్తుంది నువ్వు మోసపోయినట్లు తీర్పు దినమని తెలుస్తుంది నువ్వు మోసపోయినట్లు కాబట్టి ఇవన్నీ సత్యాలు తెలుసుకున్నాక మనము మోసపోకుండా ఉండాలన్న విషయమే మీకు ఒక విషయం నేను చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపించి నేను ముగించుకుంటాను ఏడవ అధ్యాయంలో యుగ సమాప్తిలో ఏం జరుగుతుందన్న విషయాలు రాయబడ్డాయి ఎవరైతే యధార్థంగా ప్రభుని సేవిస్తారో చివరి కాలంలో వాళ్ళందరినీ ముద్రించి కాపాడుతారన్నారు దేవుడు చూడండి ఏడవ అధ్యాయము నాలుగవ వర్షం నుంచి మూడవ వర్షం నుంచి మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళందు ముద్రించే వరకు భూమి కైనను సముద్రంకైనాను చెట్లకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను దూత మాట్లాడుతున్నాడు వేరే దూతలతోనేమని ఈ లోకం మీదకి శ్రమలు రాకముందు ఒక దూత వచ్చి చెప్తున్నాడు కొంత ఆగండి దేవుని బిడలని ముద్రించేంత వరకు ఈ లోకానికి మీరు హాని చేయద్దంటే ఆ దూతలాగినరు అప్పుడు వేరొక దూత వచ్చి దేవుని బిడలని అందరినీ ముద్రిస్తున్నాడు ఎవరికైతే ఆ ముద్ర ఉంటుందో వాళ్ళని కా వాళ్ళందరు సరే ముద్ర అంటే నిజంగా వచ్చి మొక్కం మీద ముద్ర కొట్టేది కాదు స్టాంప్ వేస్ట్ కొట్టేది కాదు అది దేవుని యొక్క సత్యమే ముద్ర ఎవరైతే ఆయన సత్యంలోకి వస్తారో వాళ్ళకే ఆ ముద్ర ఉంటుంది ఆయనని నిండు మనుషులు సేవించే వాళ్ళు సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించే వాళ్ళకే ఆ ముద్ర ఆ ముద్ర ఉన్న వాళ్ళే గ్రహించగలరు ఎందుకంటే యేసు తప్ప ఎవరు కూడా ముద్రలు విప్పలేరు ఈ వాక్యం చూస్తాం ఇక్కడ ముద్రలు అంటే ఏంటి దాని గ్రంథంలో ముద్రింపబడ్డ ఆ రహస్యాలు లేక భవిష్యత్తులో జరగబోయే రహస్యాలు భవిష్యత్తు జరగబోయే దినాలు విషయాలు ఎవరికి అర్థం కావు కానీ ఆ ముద్రలు విప్పేతనే అవి మనకు అర్థమైతాయి కాబట్టి ఎవరు విప్పగలరంటే గొరపిల తప్పా ఎవరు విప్పలేరు యేసు తప్పా ఎవరు విప్పలేరు కాబట్టి నిన్ను ముద్రించే కూడా యేసు ఉండాలా ఆయన సత్యమే నీకు ముద్రగా ఉంటుంది కాబట్టి వారి నొసలయందు ముద్రించే వరకు భూమి కనె సముద్రం కనె చెట్టు కనె హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయలీల గోత్రం అన్నిటిలో ముద్రింపబడ్డవారు సరే ఎవరు వీళ్ళు అంటే చూడండి ముదిరింపబడ్డ వాళ్ళ గురించి ఇక్కడ రాయబడింది వీళ్ళందరు ఎవరంటే ఇస్రాయేల్ గోత్రంలోకి వచ్చిన వాళ్ళంట సరే ఇస్రాయల్ గోత్రంలో అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ దేశంలో పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా వాళ్ళ వంశమే అనుకుంటారు కానీ అది కానే కాదు ఇక్కడ ఎందుకంటే మీకు ఎంతో మందికి తెలిసినలా ఇస్రాయేల్ అంటే ఆత్మీయ ఇస్రాయేల్ దేవుని ఇస్రాయేలు అని చెప్పబడింది యేసుక్రీస్తుని ఎవరైనా నమ్ముకుంటారో వాళ్ళని దేవుని ఇస్రాయేల్ అని పేరు పెట్టి పిలిచిండ్రు దళితుల రాష్ట్ర పత్రికలో చూస్తాము రోడ్ల రాష్ట్ర పత్రికల్లో చూస్తాం దేవుని ఇస్రాయెల్ అంటే ఎవరంటే యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించి ఆయన కొరకు నిరీక్షణ కలిగి జీవించిన వాళ్ళని దేవుడు దేవుని ఇస్రాయల్ అని వాళ్ళకి పేరు పెట్టిండు పరుశుధ జనాంగం పేతురు గ్రంథ పేతురు రాసిన మనం చూస్తాం పేతురు ఏమన్నా అంటే యేసుని ఆ చీకట్లకి వెళ్ళి మిమ్మల్ని అందరిని బయట తీసుకొచ్చిండు కాబట్టి ఆయన నిమిత్తము మిమ్మల్ని అందరినీ పరుశుధ జనాంగంగా దేవుడు తయారు చేసిండు కాబట్టి శారీరకంగా ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళు కాదు పరిశుద్ధ జనంగా ఏసుప్రభుని వెంబడించే వాళ్లే పరిశుద్ధ జనాంగం రోమిల రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయంలో మనం ఎన్నిసార్లో చూసినాము బయటికి యూదైన యుదురుగాడు అంతరంగ మందు మార్చబడ్డవాడే నిజమైన యూదురు కాదు నిజమైన యూదులు ఎవరు యేసు ప్రభుని సొంత రక్షణ నిజమైన యూదులు రోమిల రాష్ట్రపత్రికలో చూస్తాం ఇస్రాయలు సంబంధాలు అందరూ ఇస్రాయలు పౌలు ఇస్రాయలు సంబంధాలు అందరూ కానీ మళ్ళీ నిజమైన ఇస్రాయెలు ఎవరు అబ్రాహముకు వా వా వా చేత సంతానంగా మార్చబడ్డ వాళ్ళే నిజమైన ఇస్యులు అంటారు అంటే అబ్రాహ్నకు మనం వాగ్దానం చేత పిల్లలమైన ఎట్లా విశ్వాసం చేత ఏసునంత విశ్వాసం ఉంచడం వలన మనం అబ్రాహం సంతానమైన కాబట్టి నిజమైన ఇస్యల్ పిల్లలంతా మనమే కాబట్టి ఇక్కడ చెప్పబడ్డ ఇస్ పదలు ఎవరు అంటే ఇసాయిల్ దేశంలో ఇసాయిల్ పని గోత్రంలో పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళందరూ యేసు ప్రభు కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి ఇవన్నీ సత్యాలు గ్రహించి ఈ లోకానికి బానిసలు కాకుండా లోకాన్ని మోసించకపు మోసాలని అన్నింటినీ దూరంగా పారిపై లోకంలో దేన్ని ప్రేమించకుండా ఈ లోకానికి ఆపోజిట్ గా భిన్నంగా జీవించిన వాళ్ళు మోసంలో లేకుండా మోసాన్ని గ్రహించి దాన్ని తప్పించుకున్న వాళ్ళు అయితే ఈ ఐదవ వచనంలో వీళ్ళ పేర్లున్నాయి కానీ వీళ్ళ పేర్లు అంటే ఈ పేర్లకు అన్నిటికీ ఒక విధానం ఉంటది ఒక ఆత్మీయమైన సత్యం ఉంటది అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపించాను కానీ ఒక విషయం నేను ఏం చూపిస్తానంటే ఇందులో ఎంతమంది ఎన్ని మంది ఎన్ని గోత్రాలు అనే విషయం మీరు చూడండి చూడండి ఐదవ వర్షం నుంచి మొదటి గోత్రము యూధ రెండవ గోత్రము రూబేను మీరు పాత కాలంలో చూస్తే మొదటి గోత్రం రూబేను ఉంటుంది పన్నెండు గోత్రాలు మొదటిది రూబేను నుంచి చివరి వరకు బెనియామీని గోత్రం ఉంటుంది కానీ ఇక్కడ అట్లా ఉండవు అన్ని ఉల్టా తార్మార్ చూడండి యూధ రూబేను దాని తర్వాత గాతు అషేరు నఫ్తాలి దాని తర్వాత మనిషి ఎట్లా వస్తాడు అసలు మనిషి పన్నెండు గోత్రాలలో ఉన్నాడు కదా మనిషి ఎట్లొస్తాడు మనిషి యోసేపు కుమరుడు కదా ఇంట్లో ఎట్లొచ్చిండు ఈక్వల్ లెవెల్ కచ్చేసిండు మనిషికి ఒక స్పెషల్ గోత్రం ఇచ్చేసిండు దేవుడు చూడండి దాని తర్వాత షిమోను లేవి దాని ఇషాకారు దాని తర్వాత జబులూను యోసేపు దాని బెన్యామీను ఎంతమంది తెలుసు రెండు గోత్రాలుగా కనిపించావు ఇక్కడ ఎప్పుడన్నా మీరు చూసిండ్రా రెండు గోత్రాలుగా అనిపించావు మీకు చూడండి ఎప్పుడన్నా మీరు రెండు గోత్రాలు మాయమైపోయినాయి ఒకటి ఏంటంటే దాను గోత్రం కనిపించదు ఇక్కడ దాను దాను గోత్రీకులు కనిపించారు అక్కడ దాని తర్వాత ఎఫ్రాహిం కూడా కనిపించాడు ఎఫ్రాహిము విగ్రహాల తట్టు తిరిగి ఈ లోకాతీతంగా జీవించడం వలన ఎఫ్రాహిము ముద్రించబడ్డ వాళ్ళలో ఉండడు అదే రీతిగా దాను గోత్రికులు ఉండడు దాను అంటే ఎవరు చెప్పండి దాను అంటే సర్పం కరెక్టే దాను అంటే అర్థాన్ని దాను పేరు అర్థము సర్పం సరే సర్పానికి తగినట్లు వాళ్ళు ఉన్నారేమో లేక పాపంలో జీవించారు కాబట్టి సర్ప సంతానము ఉండలేదు లేక దాను వంశస్థులు కనిపించరు మనకు అదే రీతిగా ఎఫ్రాహిము ఎఫ్రాహిం యోసేపు యొక్క సంతానం ఇసాల్ దేశంలో పుట్టిన యోసేపు సంతానం వీళ్ళు ఎఫ్రాహిలు తల్లి గుణగణాలు కలిగిన వాళ్ళు వీళ్ళు ఎఫ్రాహిలు వాళ్ళు కూడా అంతా శారీరకంగా జీవిస్తారు వాళ్ళు కూడా ఇక్కడ కనిపించారు కాబట్టి ఈ ముద్రించబడి దేవుని కొరకు జాగ్రత్తగా కాపాడబడ్డ గుంపులో ఈ రెండు గోత్రాలు లేవు పైగా ఈ గోత్రాలన్నీ ఒకదాని మీద ఒకటి లేవు ఇంటికి పెద్దవాడు అన్న తర్వాత రెండో వాడు మూడో ఉండాల అట్లా లేవు ఇవన్నీ ఇవన్నీ ఉల్టా కాబట్టి ఆ యుగ సమాప్తి అంటే ఈ కాలం ముగించే టైంకి ఎవడు ఎవడి వంతులో ఉంటాడో ఎవడు తెలియదు నీ వంతులో నువ్వు ఉంటావు కానీ ఏ వంతులో ఉంటావు నీకు తెలియదు నీ జీవిత విధానము నువ్వు ఏ రీతిగా ఆయన కొరకు నిలబడి జీవిస్తున్నావు అనేది నేను తీర్మానిస్తాది నువ్వు నిజంగా యథార్థంగా కలిగి ఆయన కొరకు జీవించినావా లేదా అనేది నీ వంతులను నిలబడేటట్టు నేను చేస్తుంది కాబట్టి ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే తొమ్మిదవ వర్షంలో అటు తర్వాత నేను చూడగా చూడండి మొదటి భాగం ఏంది ఈ పన్నెండు గోత్రాలని దేవుడు కాపాడబోతున్నాడు దాని అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింప జాలని గొప్ప సమూహము కనబడెను వీళ్ళంతా గొప్ప జనం అనమాట ఫస్ట్ లక్ష నలభై నాలుగు వేల మంది దేవుడు కాపాడుకుంటాడు దాని తర్వాత కొంతకాలానికి ప్రపంచం అంతటి నుంచి గొప్ప జనని దేవుడు రక్షించుకుంటాడు కాబట్టి నువ్వు ఏ గుంపులో ఉంటావో నీ బాధ్యత నువ్వు నువ్వు తీర్మానించుకోవాలా నువ్వు మొదటి గుంపులో ఉంటావా రెండో గుంపులో ఉంటావా మనమందరము మొదటి గుంపులో ఉండడానికి ప్రయాసపడుతున్నాం ఎందుకంటే మొదటి గుంపులో ఉండేవానికి ఎటువంటి శిక్ష ఉండదు ఆ లక్ష నలభై నాలుగు మంది అనేది ఒక ఒక గుంపు ప్రపంచమని దేవుడు ఏర్పరచుకున్న గుంపు నువ్వు అందులో ఉండాలంటే యథార్థంగా ఉండాలా ప్రతి క్షణము ఆయన యొక్క ప్రేమలో జీవించాలా ఆయన కలవరిశలలో చూపించిన ప్రేమని నువ్వు మర్చిపోకుండా దాని ప్రకారంగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాల పాపంలో పడకుండా పాపం తప్పించుకుంటూ పరిశుద్ధంగా జీవించాలా సత్యాన్ని ప్రేమిస్తూ వాక్యంలోని ఆసక్తి నీకు ఆ వాసక్తి రావాలా వాక్యంలోని సత్యాన్ని గ్రహించి దాన్ని ప్రేమించి దాని ప్రకారంగా జీవించే బిడలగా తయారు కావాలా మరి విశేషంగా దాన్ని నువ్వు అనేకలకు ప్రకటించాలా లేకపోతే నువ్వు సేవకుని కాలేవు నువ్వు దేవుని బిడ్డగా పేదరువు నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ప్రభువు నిజంగా ప్రేమిస్తున్నాను అన్నాడు అయితే నా గొర్రెం గాయన్నాడు అనలేదు ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వాళ్ళందరూ గొర్రెం కాయాలా లేకపోతే నువ్వు ప్రేమించలేదు ఖచ్చితంగా ఇక్కడే బలహీనత క్రైస్తవులలో ఎంత కాలమైనా గాని కిందనే కూర్చుంటారు గానీ నిలబడి సేవ చేయలేరు అంటే ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినా గానీ వృద్ధాప్యం వచ్చినా గానీ సరే ఈ లోకాపతి రీతిగా చూస్తే వృద్ధాప్యం అంతే యాభై ఏంలు అరవై ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు వచ్చినా గానీ నువ్వు ఇంకా ఆ సంఘంలో కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవడమే గానీ నువ్వు ఎప్పుడు ఇటు దిక్కు వచ్చి దేవుని సేవ ప్రకటించగలవు దేవుని సువార్త ప్రకటించగలవు అది స్పెషల్ గుంపు అది యథార్థంగా ఆయన సత్యాన్ని ప్రేమించి దాన్ని ధైర్యంగా ప్రకటించే గుంపు ఈ లక్ష మంది వాళ్ళు నిత్యము సత్యాన్ని అన్వేషిస్తూనే ఉంటారు ఎక్కడ పాపము విస్తరిస్తుందో దాన్ని గమనించి ఆ పాపం తట్టు పోకుండా అనేకలన్నీ తరలించేటట్లు వీళ్ళ సేవ జీవితం ఉంటది పాపంలో ఉన్న వాళ్ళని అందరినీ బయట తీసుకొచ్చే సేవ వీళ్ళది నేను రక్షణ పొందిన అని చెప్పుకుంటూ లోకాతిథ్యంగా జీవించే వాళ్ళని అందరినీ బయట తీసుకొచ్చే సేవ ఇది చాలా కష్టతరమైంది ఎందుకంటే ఇది వాళ్ళు విని జీర్ణం చేసుకోలేరు ఎంత చదువుకున్నా గాని ఇది వాళ్ళు జీర్ణం చేసుకోలేరు కానీ చదువులేని మనకు ఇవి బాగా అర్థమైతాయి నువ్వు యథార్థంగా ఈ లోకాన్ని ప్రేమించకుండా మనుషుల కల్పితాలు మనుషుల బోధలను ఆచరించకుండా నిండు మనుషుతో నీ ప్రభుని సేవిస్తూ ఆయన సత్యాన్ని స్వీకరిస్తూ నువ్వు ప్రకటించుకుంటా పోతే మొదటి గుంపులో ఉంటావు లేకపోతే ఏమైతుందో తెలుసా నీకు సగం సత్యం సగం అబద్ధం లాగా ఒక దిక్కు యహోవాన్ని సేవిస్తుండు ఇంకో దిక్కు కెమేషు ఇంకా పిచ్చి పిచ్చి అంటే ద్విమనస్కం ఉంది ఆయనకి సగం మనసు సేవిస్తుంది సగం మనస్సు సైతాన్ని సేవిస్తుంది దేవునికి దయ్యానికి విరుదం నీ జీవితం కానీ రెండింటి మధ్యలో జీవిస్తూ రెండింటిని ఆహ్వానించుకుంటున్నాడు కొంతకాలము దేవుని ప్రార్థన చేస్తాడు మరి కొంతకాలము దే దయ్యం మందిరంలోకి పోతాడు పోయి అక్కడ పూజలు చేస్తా ఉంటాడు అట్లుంది సులభం జీవితం అందుకే ఆయన రాజ్యం పోగొట్టుకున్నాడు కాబట్టి నువ్వు పర్లవ రాజ్యం పోగొట్టుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా నీ మనసు కేవలము నీ ప్రభు మీదనే కేంద్రీకరించుకుని ఉండాలా నీ కాలం ముగించేంత వరకు నీ ప్రభుని నువ్వు సేవిస్తూనే ఉండాలా అటువంటి తీర్మానం నువ్వు నేను తీర్మానించుకున్నా ఆ తీర్మానం కొరకు ఎటువంటి అవమానమైనా భరిస్తా ఎవరు అవమానించినా ఎవడు అవమానపరిచినా భరిస్తా దాన్ని నేనేమి హృదయానికి తీసుకోను ఎందుకంటే నా ప్రభువుని అవమానపరిచింది లోకం తన సొంత సహోదరులే అతన్ని తృణీకరించింది రే తన శిష్యులలో కొందరు అతని త్రునీకరించింది రే తోమ కొంతకాలం త్రుణీకరించి పేతురు కొంతకాలం త్రునీకరించండు ఈ రోజు కూడా అనేక మంది సేవకులు ఆయన కానీ ఆయన పేరు వాడుకుంటున్నారు కాబట్టి మనము వాళ్ళ ఉండడానికి వీల్లేదు నీ హృదయం కేవలము ఏ స్ప్రోఖరికే జీవించాలి కేంద్రీకరించుకొని ఆయన సమర్పించుకొని యథార్థంగా ఆయనని సేవిస్తూ నీ జీవితాంతము ఆయనకి కృతజ్ఞత భావం కలిగి ఆయనని సేవి ఆయన నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించుకుంటూ ఉంటే ఆయన నేను కాపాడతాడు లేకపోతే ఏం చేస్తుంది తెలుసా అటు తర్వాత కొంతకాలానికి ప్రపంచంలో నుంచి శ్రమల పాలై అందరూ మరణించి మరణిస్తేటప్పుడు తమ జీవితాలు ప్రభుకి సమర్పిస్తారు ప్రవ్వ నేను చాలా తప్పు చేసినాను ప్రవ్వ సత్యం తెలిసి ఉంటే కూడా నేను సత్యాన్ని ప్రేమించలేదు ప్రవ్వా నన్ను క్షమించింది అయినా అని ప్రార్థన చేస్తుంటే తల మెడ మీద కత్తి పడుతుంది ఈ లోకంలో క్రైస్తవులు మత క్రైస్తవులు అందరు మరణిస్తారు ఈ వాక్యం ప్రకారంగా తొమ్మిదవ వచ్చిన అందరు క్రైస్తవులు మరణిస్తారు ఈ వాక్యం చెప్పడం కష్టమే వినడం కష్టమే బయటికి పోవడం కూడా కష్టమే కానీ మనకు అది కానీ దేవునికి ఏమైనా అసాధ్యమా దేవునికి అసాధ్యమైనందుకు ఏమీ లేదు కాబట్టి నువ్వు స్వీకరించి దీన్ని దాని జీవిస్తేనే నీ వంతలో నువ్వు ఉంటావు నీ వంతులో నువ్వు ఉంటావనడా లేదా అదే రీతిగా నీ వంతులో నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలా సులభల వల్ల జీవిస్తావా ఒక దిక్కు పరుషురాత్మ పొందుకొని మంచి జ్ఞానం కలిగి ఇంకో దిక్కు సైతాన్ని పూజిస్తావా అంటే ఈ లోకాన్ని పూజిస్తావా ఈ లోకాసనం పూజిస్తావా లేదు వీటిని అసహించుకోవాలా ఇది సమస్తం పెంట లోకం ఈ లోకము ఎరికోపట్నం ఇదంతా శపితమైంది ఈ లోకంలో ఏది ముట్టినా శాపం అటువంటి మనసు పొందుకోగలవా నీకుంది అటువంటి మనసు తయారు చేసుకోగలవా నీ మనసును కష్టమే కదా కానీ దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో ఏం పోగొట్టుకుంటావో పరలోకంలో సమస్తం పొందుకుంటావు అని ఉంది వాక్యం కాబట్టి ఈ లోకంలో నువ్వు పొందుకునేది చెత్త ఇదంతా చెత్తా ఒక క్షణమే నీకు తృప్తి ఉంటుంది ఈ కుర్చీ కొత్త గొనలో తృప్తి ఉంటుంది కొంతకాలానికి దీని మీద ఉండదు ఏదైనా కానీ ఏ వస్తువునా నువ్వు టీవీ పెట్టుకో ఓ వన్ ఒక వారం వరకు దాని బాగా తుడుస్తూ ఉంటావు రెండో వారం నుంచి దాన్ని తుడవవు దాని నీకు మోజు ఉండదు ఈ లోకంలో ఏదైనా అంతే ను బంగారు అనుకో ఇదన కనుకో ఆ క్షణమే మోజు ఉంటది దాని తర్వాత ఉండదు కానీ దేవుని యొక్క సత్యము మీద ఒక్కసారి నీకు మోజు అనుకో శాశ్వతంగా ఉంటది శాశ్వతంగా నీకు మోజు ఉంటది దేవుని యొక్క సత్యము అంత ఆనందకరమైంది దావిద్రి రాజు అంటాడు నాకు అది జుంటి తేనె ధార కంటే మధురమైంది అంటే దా తేనె ఎంత మధురమైంది ఆ తేనె కంటే మధురమైంది వాక్యం కాబట్టి వాక్యాన్ని ఆయన ఆరితిగా పోల్చుకున్నాడు సరే మనం మటుకు వాక్యాన్ని ఏ స్మత్వే పంచుకుంటాం ఎందుకంటే ఏ వాక్యం కాబట్టి నువ్వు ఏ స్వానంద ఆనందించడం నేర్చుకోవాలా ఉత్తమ ప్రార్థనతో కాదు ప్రార్థన చెయ్యాలా దేవుని ఆరాధించాలా ఆయన వాక్యంలో ఆనందించడం నేర్చుకోవాలి చదువుతుంటే నీకు ఆనందం రావాలా నీ శరీరం ఇట్లా కొట్టుకోవాలా ఆనందంతో నీ హృదయం ఉప్పొంగాలా ఈ సత్యానికి బయలుపరచబడ్డప్పుడు ఉప్పొంగాలా నీకు నీ హృదయం కాబట్టి అటువంటి ఆసక్తితో దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలా సరే నీకు చదువుకోనికి రాకపోతే చదువుకున్న వాళ్ళతో చెప్పించుకోవాల వాక్యం ప్రతిరోజు రోజును వాక్యాన్ని ధ్యానించపోతే ఆయన స్వరం ను వినలేదన్నట్టు ఇరవచ్చు సరే ఈ రోజు మటుకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన స్వరం వింటున్నారు రేపు ఏం రేపు వింటారా లేదా రేపు ఎవరు చెప్తారు మీకు వాక్యం సరే మీకు చదువుకోనికి రాలేదనుకోండి మీకు ఎవరు చెప్తారు వాక్యం మీ పిల్లలతో చదివించుకోవచ్చు చదువు వచ్చిన వాళ్ళతో పోయి మహా అంటే ఎంత ఒక అర్ధ గంట సేపు ఎంతో సమయం మీకు ఉంటుంది కదా అర్ధ గంట సేపు కూర్చొని ధ్యానించలేరా వాక్యం ఖచ్చితంగా ధ్యానం చేగలం మనం ఉదయం లేసో లేక సాయంత్రమో నిద్రపోకముందో అందరు వినేటట్లు చదివినారు అనుకోండి వింటరు మనుషులు ఎంతో మంది దేవుని సన్నిధిలోకి వస్తారు ఆయన వాక్యంలోనికి ఆయన తమ జీవితాలు సమర్పించుకుంటారు కాబట్టి మళ్ళీ అటువంటి జీవితం మనకు రావాలా అన్న తీర్మానంతో మనము కొంతసేపు సమయం గడుపుదామా ప్రవ్వా నేను నిండు మనసుతో సేవించాలా ప్రవ్వా నిండు మనసుతో నీ యొక్క సత్యాన్ని స్వీకరించాలా దాని ప్రకారంగా నేను జీవించాలా ప్రవ్వా నాకు అటువంటి సాయం అనుగ్రహించిందైనా అనే ప్రార్థన నువ్వు చేస్తావా ఈరోజు ార్థం చేయలేదా ఆ రీతిగా ఈ లోకంలో దీనికంటే విలువైనది ఏది లేదు ఎందుకంటే ఇది ఒకటి నిన్ను కాపాడుతుంది ఇంకేది కాపాడదు ఎటువంటి పెద్ద పెద్ద దాదా కూడా నిన్ను కాపాడలేడు పెద్ద పొలిటీషియన్ కూడా కాపాడలేడు అందరు చివరికి చేయిస్తారు మన ప్రభు ఒక్కడే చెయ్యి ఆయన మాట గైకొంటేనే నా మాటలు గైకొనుడి అన్నాడు నన్ను ప్రేమించండి అన్నాడు గొర్రెలం ఖాయం నీకు ఇచ్చబ నీకు ఇవ్వబడ్డ పని అది నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకో ఎంత చదువుకో నువ్వు గొర్రెలం కాయకపోతే మటుకు నీలో యథార్థత లేదు నువ్వు ఎంత యథార్థ ఎంత యథార్థంగా కనిపించినా ఆదివారం కాలంనా ఎంతగానో దేవుని ఆరాధించినా నువ్వు యథార్థవంతుంది కావు ఆయన చెప్పిన పని చేయకపోతే నువ్వు గొర్రెలను కాయకపోతే నీలో యథార్థత లేదు మీరు ఇది పాటించడం నేర్చుకోండి ఈ రోజు నుంచి ప్రభు కొరకు సాక్షిగా జీవించడం నేర్చుకోండి అప్పుడు నువ్వు నువ్వు ఉండగలవు సరే అటువంటి కృప మనకు దేవుడు అనుగరించాలనేసి మనము ప్రార్థన చేద్దాం కొంతసేపు చేతులైతే దేవుని ఆరాధిద్దాం ప్రవ్వా ఈ రోజు అంతా మాతను మాట్లాడావు ప్రవ్వ నీకు ఎంతో వందనాలనైనా కృతజ్ఞత ప్రవ్వా అని చేతులైతే వందనాల ప్రవ్వ కృతజ్ఞతలైనా అనేసి ఆయనకి సమర్పించుకుందాం కృతజ్ఞతలు కొంతసేపు మీలో మీరు ప్రార్థన చేసుకోండి ప్రవ్వా నా అతను మాట్లాడేందుకు నీకు ఎంతో వదనాలనైనా నాలో యథార్థత లేకుంటే నాకు చూపించు ప్రవ్వా ఈరోజు నేను నిజంగా యథార్థంగా నీ కొరకు జీవిస్తున్నానా లేక సొలమోను వాళ్ళే జీవిస్తున్నానా నేను పరిశురాత్మ పొందుకొని అద్భుతాలు ఎన్నో చూసి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నానా ఈ లోకపు ఆచారాలు పాటిస్తున్నానా ఈ లోకంలో ఏమీ సంపాదించుకుంటున్నాను నేను సర్వస్వం సంపాదించుకున్న ఆత్మను కోరుకుంటే నాకు ఏం లాభం ప్రవ్వా క్రైస్తవలం చెప్పుకుంటున్న మేము ఈ లోకాన్ని ఎక్కువ సంపాదించుకుంటున్నాం ప్రవ్వా మిమ్మల్ని మేము సంపాదించుకోలేకపోతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం గాని మిమ్మల్ని సంపాదించుకోలేకపోతున్నాం మా హృదయంలో మిమ్మల్ని పెట్టుకోలేకపోతున్నాం ప్రవ్వా మీ సహాయం మాకు అనుగ్రహించు ప్రవ్వా యథార్థంగా మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయి ప్రవ్వ ఈరోజు ఈ దినము ఇంకొక దినం లాగా కాకుండా ప్రవ్వా మా జీవితంలో మేము తిరిగి వీటిని మర్చిపోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం విన్న దానికి తగినట్లు జీవించాలా మేము ఈరోజు మీరు రెండు సార్లు చెప్పినా కూడా వినలేదు ప్రవ్వా అతను మూడవసారి మీరు అది జ్ఞాపకం చేసినారు ఇంతకు ముందు రెండు సార్లు చెప్పినా మీకు అయినా కానీ మీరు వినలేదు చలో మోను ఈరోజు నీ జ్ఞాపకం చేసిన ఇది లాస్ట్ ఈ చివరి అవకాశం నీకు ఇది దీని తర్వాత నేను నీకు ఇంకా ఏ అవకాశం ఇవ్వను ఆయన మాట్లాడే అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు ఆయనని వర్షిప్ చేసే అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు ఆయనని సేవించే అవకాశం మీ జీవితంలో ఉండకపోవచ్చు మీ శరీరము చాలా గట్టిగా ఉంది గట్టిగా ఉన్నప్పుడు మీరు సేవ చేయకపోతే యాక్సిడెంట్స్ అయి దెబ్బలు తిన్నప్పుడు సేవ చేస్తారా నడుము నొప్పులు మోకల నొప్పులు వచ్చినప్పుడు సేవ చేస్తారా శరీరము బలహీనమైపోయి కృషించిపోయినప్పుడు సేవ చేస్తారా యవన కాలంలో గట్టిగా ఉన్నప్పుడు సేవ చేయనప్పుడు వృద్ధాప్యంలో ఎట్ట చేయగలరు మీరు సులమూను పరిస్థితి అంతే యవన కాలంలో సేవ చేసినా అనుకుంటున్నాడు కానీ క్రమేణ వృద్ధాప్యంకి వచ్చినప్పటికీ చెడిపోయింది అంతకంతకు చెడిపోయింది ఏసులో తిరిగి వచ్చడానికి కూడా మనుషులు అట్టనే ఉంది వాక్యం వారు అంతకంతకు చెడిపోయి అని వాక్యం ఉంది ప్రవ్వా నేను అట్లా చెడిపోవడానికి వీలేదు ప్రవ్వా నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు దయచేయి ప్రవ్వా మీరు ఈ లోకానికి వెలుగైనరు కాబట్టి నేను కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలా ప్రవ్వాసు ప్రభు వెలుగుని నేను వెదజలాల అనేకులకు నేను యథార్థంగా జీవించాలా ప్రవ్వా నాలో మోసం ఉండద్దు నాలో కపటం ఉండద్దు నాలో కుళ్ళు కుట్ర ద్వేషము అసలే ఉండద్దు క్రీస్తు కలిగిన మనసు మీరును పోలి ఉండండి అన్నారు ప్రవ్వా క్రీస్తుకు కలిగిన మనసును మీరును ధరించుకునండి అన్నారు ప్రవ్వా మీ మనసు మాకు దయచేయి మా మనసు తొలగించి ప్రవ్వా ప్రవ్వ మేమే కాదు ప్రవ్వ అనేట్లను మేము నడిపించాలా మీ సన్నిధికి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే గాక మీరే మొదట్లో ఉన్నవారు యుగ ఉండేవారు మిమ్మల్ని మహిమ పరిచే మమ్మల్ని తయారు చేయండి ఈరోజు ఈ దినం మమ్మల్ని మీరు సంపూర్ణంగా అభిషేకించండి ప్రవ్వ నూతనమైన అభిషేకం మాకు దయచండి ఈరోజు పర్లకప్పు జ్ఞానము మాకు అనుగ్రహించండి ఈరోజు సైతాన్ రాజ్ అని అటువంటి సేవకులుగా తయారు చేయండి ఇక్కడ సమస్తము పెంట కుప్ప ఈ లోకంలో ప్రతిదీ పెంట కుప్ప అటువంటి మనసును మాకు దయచేయండి పెంటకుపగా ఎంచుకోవాలి ప్రతిదాన్ని ఈ లోకంలో ఏది కూడా విలువగలది కాదు ప్రవ్వా మాకు అటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం మీరాకడ రెప్పపాట్న జరిగిపోతుంది ప్రవ్వా ఎవరు గురితెరిగిన సమయంలో జరిగిపోతుంది ప్రవ్వ మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడుగొన ఎవడో ఉండదు మీరే అంటున్నారు కానీ యథార్థతతో మిమ్మల్ని సేవించాలా ప్రేమ నమ్మకం కలిగిన పరిస్థితి మీ యొక్క గొప్ప విషయాలు మేము తెలుసుకోవటానికి దేవ వాటి యొక్క సత్యాలు మా జీవితంలో ఎంత ముఖ్యమైనవి అనుసరించడానికి మీరే ఈరోజు మీరు మా జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఇచ్చిన అవకాశానికై మీకు అందన వెళ్తాం రాదు మేము కోయంతి మా జీవితాల్లో దేవ జీవించడానికి విడిచిపెట్టబడే వివరంగా కాకుండా సిద్ధపాటు కలిగిన జీవితాలుగా జీవించడానికి కృపనుగ్రహించండి ప్రేమ కలిగిన రాజా మేము వెళ్ళిన అనేకమైనటువంటి మా యొక్క లోపాలు తప్పిదాలు తండ్రి మీ యొక్క స్థితి నుండి దూరమైనటువంటి పరిస్థితులను ఒప్పుకుంటున్నాం తండ్రి ప్రేంగులకన్ మా యొక్క జీవితాలని మా యొక్క మాలో ఉన్నటువంటి లోపాలని మాలో ఉన్నటువంటి బలహీనతల్ని మీరే సరిదిద్దండి తండ్రి ఒప్పుకుంటున్నాం దేవ కృపణ తండ్రి ప్రేంగులకణ రాజా మా ఇంగిల్ని తండ్రి దేవ సమస్తం మిమ్మల్ని వదిలిపెట్టుకునే జీవితాలు మాలో కానీ మా కుటుంబాల్లో కానీ ఎవరికీ రాకుండా కృపణ అనుకూలించండి ఫ్రెండ్లని తండ్రి మహిళలకి రాజా మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని వారి యొక్క హృదయాల్ని వారి యొక్క వారి యొక్క వారి యొక్క సమస్త పరిస్థితులు మెరుగుగా ఎరిగింది ఎవరు తండ్రి కృపణ అనుకరించండి ఫ్రెండ్లని తండ్రి మీ యొక్కరికైనా రాను వారిగా మమ్మల్ని లేకుండా తండ్రి నమ్మకమైన తండ్రి జయ జీవితం జీవించే జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి నమ్మకం అయిన తండ్రి దేవ నమ్మకం ఏం దేవ ఓడిపోయిన జీవితం పతనమైన జీవితం దేవ నష్టపోయే జీవితం జీవించే వాళ్ళని మీరు మమ్మల్ని కోరలేదు కానీ మీలాగా జీవించే జీవితం జయశీల మీరు మీ మీ బిడ్డలంగా కూడా జయశీలంగా జీవించే జీవితాన్ని మా జీవితంలో అనుకరించండి తండ్రి వెయ్యం తండ్రి అనుగ్రహించిన హెచ్చరికలకే మీకు నాడు శత్రువు సైతాన్ని వీటిని ఎదుకపోకుండా హృదయాల్లో భద్రపరచండి కట్టండి దేవ వీటిని మీరే ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలిగిన రాజా మమ్మల్ని మీ పరిశుద్ధమైన హస్తాలుగా పూజించుకుంటున్నాం మా యొక్క జీవితాలని మా యొక్క దేవ సమస్తమైనటువంటి ఆలోచనలు హృదయంతరంగంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలని మీ యొక్క అధికారం కిందకి మీ యొక్క ఆధీనం కిందకి మీ యొక్క శిరసత్వం కిందకి తీసుకొస్తూ మీ వైపు చూస్తూ మమ్మల్ని మీ చేతులకు మా రక్షుడు మా ప్రభు నేసుక్రైస్తువు పరిశుద్ధమైన బ్రతికాలను వేరుకుని తండ్రి